అలౌకిక ఆనందమే రసరహస్యం అదే రసవైభవం అదే దివ్యత్వం అదే అజరామరమైన శాశ్వతత్వం అదే మాటలకందని మహా మార్దంగిక విన్యాసం సహృదయాలను మాత్రమే తాకి హృదయ కోశాల్లో నాట్యం చేసే ప్రకృతి అభినయం ఆ అభినయంలో జీవితాన్ని సార్థకం చేసుకున్న సరస హృదయులు శ్రీ సూర్యదేవర సంజీవదేవ్ దోషిళ్లతో కళామృతాన్ని తాను ఆస్వాదించి పలువురికి పంచిపెట్టిన రసవాది తుమ్మపూడిలో ఆయన ఇంటి తలుపు తట్టిన వాళ్లకే కాదు రసరేఖల తలుపును ఎవరు తట్టినా కాంతవంతమైన కళ్లతో ఆప్యాయత రంగరించి చిరునవ్వుతో ఆహ్వానించిన నవజీవన శిల్పి శ్రీ సంజీవదేవ్ ఆయన ప్రకృతి చిత్రకారుడు రచయిత ఆయన కళా విమర్శకులు సష్ట ఆయన ఛాయాచిత్రుడు ద్రష్ట ఆయన తాత్వికవేత్త మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త జీవన శిల్ప వైభవాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దుకొన్న గొప్ప కవి పర్యాటకులు స్నేహశీలి లేఖల రచయిత అన్నిటికీ మించి మానవతావాది డాక్టర్ సంజీవదేవ్ గుంటూరు జిల్లా తుమ్మపూడిలో పంతొమ్మిది సంవత్సరం జూలై మూడో తేదీ జన్మించారు మూడో ఏటనే తల్లిగారు మరణించటంతో కృష్ణా జిల్లా మేనమామల ఇంట్లో పెరిగాడు అక్కడి వీధి తెలుగు ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు మాతృవియోగం ఆ చిన్నారిని ప్రకృతి మాతకు చేరువుగా చేసింది నాలుగేళ్ల పసిప్రాయంలో కోనాయపాలెంలో ప్రళయాన్ని తన చిన్నారి కళ్లతో తిలకించిన సంజీవదేవ్ ఆ ప్రళయంలో లక్షల మెరుపుల్ని చూసి కళ్ళు మూసుకున్నా వాటిని తన కలంలో నింపుకొన్నారు హృదయ కమలంలో నిక్షిప్తం చేసుకున్నాడు అందుకే ఆయన తన రచనలు చిత్రాల ద్వారా శాంతిని కాంతిని రెంటిని మానవాళికి అందించారు పదహారేళ్ల దాకా ఆయన ఆనాటి విద్య అభ్యసించిన ఆయనకు సాంప్రదాయ విద్యా విధానం మీద ఆసక్తి లేదనే చెప్పాలి ఆయనలో ఆరాటం సృష్టి రహస్యాలను ఛేదించాలన్న జిజ్ఞాస తెలియనిదేదో తెలుసుకోవాలన్న తపన పదహారవ ఏటనే మూనూగు మీసాల నూతన యవ్వనంలో ఆయన హిమాలయ పర్వత శ్రేణుల్లోని కుమాన్ ప్రాంతం వెళ్లారు అక్కడ ప్రకృతి మాత ఒడిలో సుష్టి రహస్యాలు తెలుసుకున్నారు దానికి ప్రేరణ మేరీ కైలాస యాత్ర గ్రంథం నుంచి పొందారు స్వామి సత్యదేవు రచించిన గ్రంథం ఆయన్ని బాగా ప్రభావితం చేసింది హిమాలయాల్లోత్రానంద వంటి వాళ్ల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నారు అక్కడ మాయావతిలో స్వామి పవిత్రానంద ఆధ్వర్యంలో ప్రబుద్ధ భారతి అనే పత్రిక వెలువడేది పవిత్రానంద సహచర్యంలో సంజీవదేవుకి పాశ్చాత్య తర్క తత్వశాస్త్రం లాజిక్ మెటాఫిజిక్స్ ఈటిక్స్ ఎసిస్టమాలజీ పాశ్చాత్య శాస్త్రాల అవగాహన కలిగింది అప్పటికే ఆయనకి ఎన్నో భాషల్లో ప్రావీణ్యం ప్రాప్తించింది పదహారవ సంవత్సరంలోనే ఆయన ఆంగ్లంలో కవిత్వం రాశారు హిమాలయాల సమీపంలో అక్కడున్న రామకృష్ణ మిషన్ ఆయనకి విశ్వవిద్యాలయమైంది అనేక భాషలు అక్కడే నేర్చుకున్నారు సంజీవదేవు దృష్టిలో జీవితం వేరు జీవితాన్ని అర్థం చేసుకోనటం వేరు ఆయన జీవితాన్ని అర్థం చేసుకుని జీవించిన వ్యక్తి విన్న వయస్సు నుండే ప్రజల జీవన సరళిని అవగాహన చేసుకునేటందుకు కృషి చేయటం జరిగింది ఏ ప్రాంతమో పరాయిది కాదు ఏ మనుషులు పరాయి వాళ్లు కారనే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టిన విశిష్ట వ్యక్తి డాక్టర్ సంజీవదేవ్ చిన్నతనంలో ఆయనకు లలిత కళల పట్ల వ్యామోహం కలిగిందంటారు ఆయన్ని బాగా ఎరిగిన వాళ్ళు గాత్ర సంగీతానికన్నా వాద్యాలు ఆయనకు ప్రీతి మురళీగానం ఆయన్ని సంవోహన పరిచింది దాంతో కొన్నాళ్లు మురళీగానం సాధన చేశారు ఆ తర్వాత వయోలిన్ ఆయన్ని ఆకర్షించింది దీన్ని ఆయన పట్టుబట్టి నేర్చుకున్నారు అయితే ఆ సాధనకి అవాంతరాలు కలిగి ఆగిపోయింది ఆయన సాహిత్యం కళా సమీక్ష చిత్రలేఖనం మాత్రం చివరి వరకు కొనసాగించారు ఇంట్లో ఆడపిల్లలకు సంగీతం మాస్టారు నేర్పే సంగీత పాఠాలకు ఆకర్షితులయ్యారు ఆ పల్లెటూరి ప్రకృతితో గాఢంగా స్నేహం చేసేవారు దాని అందాలకు పరవశించారు పన్నెండవ ఏట చదువు కోసం తండ్రి రామ్ గారు పిలిపించగా తుమ్మపూడి గ్రామం చేరారు అక్కడ ఆధ్యాత్మిక శ్రద్ధతో వీరిలో సాంస్కృతిక వికాసం కళాభిలాషిభివృద్ధి చెందాయి ప్రదనాన్నగారి స్వీయ గ్రంథాలయంలోని దేవేంద్రనాథ్ ఠాగూర్ స్వీయ చరిత్ర వీరిని ఎంతో ప్రభావితం చేసింది అందులోని హిమాలయాల వర్ణన బాగా ఆకట్టుకోగా వాటిని చూడాలనే కోరిక బలపడింది తుమ్మపూడిలో ఆరో తరగతి చదువుతూ అనారోగ్యంతో మధ్యలోనే బడి మానేశారు ఇంటి దగ్గరే ఇంగ్లీషు అధ్యయనం చేశారు ప్రదనాన్నగారి వద్దకు వచ్చే ఉత్తర దేశీయ సాధువులతో సంభాషించి అనేక విషయాలు గ్రహించారు చెన్నై అడయారులో జరిగిన దివ్యజ్ఞాన మహాసభలకు ప్రదనాన్నగారితో కలిసి వెళ్లి ఎనీబిసెంట్ను జిడ్డు కృష్ణమూర్తి గారులను చూశారు వారి ఆంగ్ల ఉపన్యాసాలు తనకు అర్థం కాలేదన్న బాధతో ఇంటికి తిరిగి వచ్చి పుస్తకాల సహాయంతో స్వయం ఆంగ్ల భాష నేర్చుకుని పద్నాలుగవ వేటికల్లా తగినంత ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి వీరు ఆంగ్ల ఆంధ్ర భాషలలో ఇరవై రెండు గ్రంథాలను వెలువరించారు ఈ రెండు భాషలలోనూ వీరు అనేక కవితలు రచించారు ఆయన ఆంగ్ల కవితలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది వీరి కవితలకు అనుభూతి ప్రధానమైనది అలంకారాల ఆడంబరాలు లేక ప్రత్యేకల పీఠముడులు లేక తెల్ల మబ్బుల్లా నిర్మలంగా కళ కళ మాత్రమే అవుతుంది వీరు పలువురి గ్రంథాలకు ముందు మాటలు రాశారు చలం గీతాంజలి అనువాదానికి వీరు స్పందించిన తీరు అపురూపం వీరి ఆంగ్ల రచన సుసంపన్నమైంది గ్రీ అండ్ గ్రీన్ బ్లూ బ్లూమ్స్ వీరి ఆంగ్ల కవిత సంపుటాలు వీరు హర్ లైఫ్ అనే నవలను రాశారు ప్రబుద్ధ భారతి రోజుల తరువాత సంజీవుదేవ్ లక్నో వెళ్లారు అక్కడ అసిత్ కుమార్ హల్దార్ తో పరిచయం కలిగింది ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ హల్దార్ తాను రాసిన మానసముకూరు అనే గ్రంథాన్ని సంజీవుదేవికి అంకితమిచ్చారు చిత్రమేమిటంటే సంజీవుదేవ్ తాను రాసిన రసరేఖలు కుర్తిని హల్దార్ కి అంకితమివ్వటం ప్రపంచంలోనే తత్వవేత్తలున్న జిడ్డు కృష్ణమూర్తి మద్రాసులోని అడయారులో ఉన్నప్పుడు ఆయనతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారు సంజీవుదేవు లక్నోలో నివసించిన కాలంలో విశ్వవిఖ్యాత రష్యన్ చిత్రకారులు ఆచార్య నికోలన్ రోరిక్తో సంజీవుదేవికి పరిచయం కలిగింది ఆ పరిచయం ఎంత ప్రగాఢమైన స్నేహానికి దారితీసిందంటే రోరిక్ సంజీవుదేవుని తన ఇంట్లోనే ఉండమనేంత వరకు అలా కొన్నేళ్లు గడిపారు సంజీవదేవ్ వీటన్నిటిని బట్టి సంజీవదేవ్ పుస్తకాల నుంచి కాక తన జీవిత అనుభవాల నుంచే పలు శాస్త్రీయ విషయాలు నేర్చుకున్నారు అటువంటి కళాకారుల పరిచయం హిమాలయాల్లో జీవించటం వంటి అనుభవాలు సంజీవదేవుని ప్రకృతి చిత్రకారుడిగా మలచాయనటంలో ఏమాత్రం అతిశయోక్తు లేదు కళా విమర్శకుల ప్రకారం శ్రీ సంజీవదేవు గారి చిత్రాల్లో మానవాకృతులు నామమాత్రంగానే గోచరిస్తాయి ఎండి మూడువారిన చెట్లు చేమలు కొండలు గుట్టలు తుప్పలు గుడిసెలు శలయేళ్లు ఆయన చిత్రాలను కనిపిస్తాయి ప్రకృతి చిత్రాలతో పాటు సంజీవదేవు నైరూప్య చిత్రకళకు ప్రాధాన్యం ఇచ్చారు అందుకే రోరిక్ చిత్రకారులు సంజీవదేవుని ప్రకృతి చిత్రాలలో భారతీయ రత్నమని ప్రశంసించారు రచయితగా సంజీవదేవ్ కృషి అనితర సాధ్యం రసరేఖలు రూపారూపాలు దీప్తిధార సంజీవదేవ్ లేఖలు కాంతిమయీ అనేక వ్యాస సంపుటాలు తెల్లమబ్బులు కవితా సంపుటి లేఖల్లో సంజీవదేవ్ తెగిన జ్ఞాపకాలు స్మృతిబింబాల వంటి గ్రంథాలే కాక పర్యాటక సాహిత్యం వివిధ కళా సాహిత్య యాత్రలకు సంబంధించిన విశేషాలు వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు అనుభవాలు వీటన్నిటినీ ఆయన సంకలనం చేసి భావితరాలకు బాటలు వేశారు సంజీవదేవ్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పొందారు ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కు అధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్ర సాహిత్య కళా అకాడమీలోనూ ఉన్నారు తెలుగు విజ్ఞాన సర్వస్వంలో లలిత కళల సంపుటానికి సహ సంపాదకత్వం వహించారు యుద్దకాలంలో భారత సాంస్కృతిక కేంద్రాలను ఉభయపక్షాలు ధ్వంసం చేయకుండా ఉండేలా శాంతి పతాకనుల రోరిక్ స్థాపించారు అది రోరిక్ అండ్ బ్యానర్ ఆఫ్ పీస్ గా లోక పొందింది ఆ సంస్థకు భారతదేశంలో ఉన్న ముగ్గురు కార్యదర్శుల్లో సంజీవ ఒక కార్యదర్శి ఆయన ప్రతిభావంతుడైన ఫోటోగ్రాఫర్ కూడా ఫోటోగ్రఫీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు పంతొమ్మిది ఎనభై రెండులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది కళామర్మాలపై కళలపై రసతత్వంపై సాధికారికంగా చర్చించగలిగిన వారు ఆయన అటు తత్వాన్ని ఇటు రసతత్వాన్ని రంగరించి బయోసిమ్ అనే గొప్ప గ్రంథం రాసిన సంజీవదేవ్ పంతొమ్మిది ఆగస్టు ఇరవై పరమపదించారు తాను కమనీయంగా జీవించటమే కాక ఇతరులు కమనీయంగా జీవించటానికి తన మేధను కళను తోడ్పాటును అందించినేవ్ ప్రకృతి ఒడిలో ప్రకృతి బడిలో ప్రకృతి అందచందాలను ఆస్వాదిస్తూ అమరుడయ్యాడు శ్రీ సంజీవదేవ్ ఎండి మూడువారిన వృక్షాలు చెట్లు చేమలు కొండలు గుట్టలు తుప్పలు గుడిసెలు శలయేళ్లు జలపాతాలు ఆకాశం ఇంద్రధనస్సు అన్నింటిలో ఆ రసమూర్తి కనపడుతూనే ఉంటాడు ఆయన రసస్ఫూర్తి ద్యోతకమవుతూనే ఉంటుంది సంజీవదేవ్ విశాల ప్రకృతి ఒడిలో సర్వదా సజీవుడే రసహృదయాల్లో నిత్య నివాసం ఏర్పరచుకున్న భావకుడు శ్రీ సంజీవదేవ్ శ్రీ సంజీవదేవ్ గారి శత ఉత్సవాల సందర్భంగా ఆ మహనీయుణ్ణి स्मरच ना नदृष्ट